సంక్రాంతి పర్వదిన సందర్భంగా హాస్య నాటిక సంక్రాంతి సందడి రచన శ్రీ రావి కొండలరావు ఇందులో అత్తగారు శ్రీమతి కె ఇందిరాదేవి మామగారు శ్రీ కోట శంకరరావు లలిత శ్రీమతి ఎం జయశ్రీ హణి శ్రీ ఎస్ మనోహర్ దుర్గ శ్రీమతి వేటూరి కాంతి రఘు శ్రీ ప్రదీప్ కొడుకు శ్రీ రాంబాబు గంగిరేదిలవాడు శ్రీ సత్యనారాయణ బేబీ చిరంజీవి ఆశ్రీత నిర్వాహణ శ్రీ సిఎస్ రాంబాబు సహకారం శ్రీ కె సాంబశివరావు శ్రీ ముత్తోజు సత్యనారాయణ వినండి హాస్య నాటిక సంక్రాంతి సందడి కుడుతుందా ఎవరు ఎవరిని కొడుతుంది ఎందుకు కొడుతుంది అబ్బా ఎవరు ఎవరిని కొట్టడం కాదండి ఫోన్ రింగ్ అవుతుంది చూడండి లేచి నీకే ఉంటుంది నాకు మాత్రం ఎవరు చేస్తారు మీరే తీయండి ఇద్దరు ఫోన్ల రింగ్ టోన్లు ఒకటే వద్దంటే విన్నావు ఈ ఫోన్ నీదో నాదో తెలియదు ఇప్పుడు నా ఫోన్ వంటింట్లో ఉందండి మీరే దగ్గరలో ఉంది తీయండి ఎవరో ఏంటో వంటింట్లో ఉంది నువ్వా ఏంటమ్మా ఇంతసేపు ఏం చేస్తున్నావే ఫోన్ తీయకుండా ఆయన కోసం అనుకున్నానమ్మా సర్లే ఆ చెప్పు ఇంత తెల్లవారే ఫోన్ చేసావేంటమ్మా తెల్లవారేమిటి ఎనిమిదైనా తెల్లవారు లేదా నీకు ఆ సరే ఏంటమ్మా అంతా బాగున్నారా అంతా బాగున్నాం గాని ఈ సంక్రాంతి పండకైనా మీరు పిల్లలు రండి అమ్మా మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులయ్యింది అవునమ్మా మేం కూడా అనుకుంటున్నాం ఓసారి అందరినీ చూడాలని ఆయనతో మాట్లాడి వచ్చేస్తామమ్మా మీ ఒకసారి ఫోన్ ఆ అలాగే ఏమండి మా అమ్మ మాట్లాడుతోంది అదే మీ అత్తగారు మాట్లాడుతున్నారు మాట్లాడండి నాతో ఆవిడ హలో అత్తయ్య గారు బాబు అంతా కులాసా సంక్రాంతి భోగి పండుగలు వస్తున్నాయి కదా అల్లుడు గారు చాలా రోజులైంది మీరు పండగలకి మా ఇంటికి రావాలి ఇక్కడికి అలా కాదులే పండగలకి కూతుళ్ళని అల్లుళ్ళని పిలవడం సాంప్రదాయం గానీ అల్లుడింటికి అత్తవారు రావడం పద్ధతి కాదు నాయన ఉండు రఘు మాట్లాడతారు అదే మీ మామయ్య గారు అల్లుడు రఘు లైన్ లో ఉన్నాడు వదలలేదు కాబోలు అదేవడం మర్చిపోయాను హలో రఘు ఎలా ఉన్నారా బావున్న మా ఈ సంక్రాంతి పండగలకి నువ్వు కూతురు అంటే నా కూతురు పిల్లలు అందరూ రావలసిందిగా నా కోరిక అది కాదు మా ఇంకేం మాట్లాడుకో గడుపుతాం అనుకోండి కానీ హోం మంత్రి గారు ఏమంటారు అని ఆయన అబ్బా అదేనండి మా హోం మంత్రి ఇంటి ఇల్లాలు శ్రీమతి దుర్గాదేవి అవునవును అవునవు మర్చిపోయాను దుర్గాదేవి అంటే నా కూతురిగా ఇదిగో నాన్న మాట్లాడతా హలో ంటి నాకెందుకు అభ్యంతరం అందరినీ చూడాలని నాకు మాత్రం ఉండదా ఏంటి మంచిదమ్మా రండి పోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ముచ్చటగా గడిపి వెను ఏ అక్కయ్యో చెప్పాను అక్క బావాస్తారు ఇల్లు కళకళ్ళ ఆడిపోతూ పండగంటే పండగలాగా ఉంటుంది అలాగే పండక్కి తప్పకుండా వస్తావమ్మా అమ్మా మరే నాకు పండక్కి పట్టు చీర గుర్తుందా అమ్మా తప్పకుండా కంటిదా ధర్మవరం దా బనారస్దా ఏదో నీకు బాగున్నది తీసుకో అన్నటమ్మా ఆకుపచ్చరం నా దగ్గర ఆ కలర్స్ చాలా ఉన్నాయి ఎరుపు రంగు నాకిష్టం ఉండదు పెద్ద జరి నీల రంగు చీర తీసుకోమ్మా అలాగేనమ్మా అమ్మా అక్క ఎలాంటి చీరడిగింది అక్క ఇంకా ఏమీ చెప్పలేదే అదేం అడగలేదు మేమే కొంటాం సరే కాని అల్లుడి గారికి పంచలు కొనకండి ఆయన కట్టుకోరమ్మా అన్నీ అలానే పడున్నాయి ఆయనవి అలాగే లేవే ప్యాంటు షర్టు తీసుకుందాల్నే ఉందమ్మా రెడీమేడ్ అంటారో గుడ్ అంటారో ఆయన్ని అడుగుతాను ఏమండి పండక్కి మీకు బట్టలు పెడతారట అలాగేనమ్మా ఏమి ఇబ్బంది లేదు సరే ఉంటానమ్మా అమ్మా అమ్మా ఒక్క నిమిషం అక్కయకి ఎలాంటిది కొంటారో దానికంటే నాది బాగుండాలి మరి నేను చిన్నదాన్ని కదమ్మా అలాగేనమ్మా నేను చూసుకుంటాను కదా సరే ఉంటానమ్మా మీ నాన్నగారు అరుస్తున్నారు ఐదోసారి కాఫీ ఇవ్వాలమ్మా అలాగేనమ్మా బాయ్ అండి మరి మనం ఊరు వెళ్ళాలంటే బస్సులు రైళ్లు కిటకెట్లు నాన్నగారిని ఒక కార్ ఏర్పాటు చేయమని మనం వెళ్ళిపోదాం ఏ మా నాన్న ఎందుకు ఏర్పాటు చేయాలి మీరే పెట్టుకోండి ఖర్చు చాలా అయిపోతుంది అసలు పండగలకి రమ్మని పిలిచిన వాళ్ళు ఉభాయ ఖర్చులు వాళ్ళే వాళ్ళు తెలుసా మీలా మా నాన్న ఉద్యోగంలో లేరండి రిటైర్ అయిపోయారు బస్సు ఈజీగా దొరుకుతాయి సర్లే అలాగే చేద్దాం ందుకోవాంతేనా ఉందా సామాన్లు ఇంకో పెట్టుంది నానా ఆయన తెస్తారులేది ఓ అక్కయ్యా వచ్చేసావా నువ్వు ఎలా ఉందావు బాగున్నా బుజ్జి బాగున్నావా ఏం చదువుతున్నా ఆయనకి ఓ చోట కాలు నిలిచితేగా తమ్ముడు వచ్చాడు గదా వాడు ఆయన ఎక్కడికో వెళ్లారు ఓ తమ్ముడొచ్చాడా మరదలు మరదలు లేకుండానా ద్రౌపది లేని భారతమా అన్నట్టు లోపల టీవీ చూస్తోంది ఇదిగో ఏమన్నా రేపు భోగి అందరూ తలంటులు పోసుకోవాలి చీకాయ్ ఉంది కుంకుడుకాయలు ఉన్నాయి షాంపూలు ఉన్నాయి మరి అత్తయ్య గారు వేస్తారా ఆ గుమ్మ ముందు వేద్దాం అన్ని సిద్ధం చేసి ఉంచాంకే ఒరే బుజ్జి అందరి స్నానాలు అయిపోయాయి నువ్వే ట్రా ఇంకా ఇలాగే పుడుచున్నావు పద తలంటు పోస్తాను చూడు అక్క ఎలా ఉందో చూడు చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంది పద పద పదరా నేస్తే పోయించుకుంటావా నేను పోస్తానే వాడికి వాడు పట్టాన కదల్ బేబీ నీకెవరి పోసారు తలంటు ఏ చక్కగా తయారయ్యావు నేనే పోసుకున్నాను బుద్ధిమంతురాలివి నీ అంతైతే బుజ్జిగాడు కూడా వాడే పోసేసుకుంటాడు అవునా దుర్గా మామయ్య గారు తక్కు ఖరీదులో వచ్చింది కదా అని చిన్న సైజు కొన్నాడు మన బుజ్జిగాడి సరిపోతాయి ఏంటండి మీరు బుజ్జిగాడికి కొన్న బట్టలు అనుకుంటున్నారేమో జాగ్రత్తగా చూసుకోండి నేనేమన్నా మన్నమతుని అనుకుంటున్నావా మూర్ఖొండ బుజ్జిగాడి బట్టలు చూసి నావి అనుకోవడానికి వాడు అప్పుడే వాడు బట్టలు వేసుకు తిరుగుతున్నాడు సాయిగా ఇవి తిరిగి ఇచ్చేసి నా సైజు తీసుకురమ్మని చెప్పన మీ తండ్రికి తీసుకోడండి ఇప్పుడు అయితే మీ నాన్న నేను తిరగమను నాకు మళ్ళీ కొనమను ఏంటి మీరు ఏదో చిన్న పొరపాటు అయిపోయింటుంది వేసేసుకుంద్రు ప్లీజ్ ఏడ్చినట్టుంది అసలు ఎక్కడం లేదే అని ముత్తుకుంటుంటే అందుకే అప్పుడే చెప్పాను గుడ్డ తీసుకోండి ఆడుగుడతాడే ఎప్పుడు ఇస్తాడు వాడు ఏదో ఘర్షణ పడుతున్నారు పండగ పూట భార్యాభర్తలు ఘర్షణేం కాదు బావగారు ఆయన మాట తీరే అంతా ఏంటి నా మాట తీరంతా నన్ను అవమాన ప్రసానిక మీ తీసుకొచ్చావు అన్నగారు సూటిగా అడుగుతా మామగారు మీకు బట్టలు పెట్టారా కండువా ఇచ్చారు అవి మీ సైజులేనా పంచండి నాకు రెడీమేడ్ బట్టలు కొన్నారు చాలి చాల కన్నా చచ్చాయిగా అవునండి అలా చేయండి మీరు పండగూట రంగులు రఘు ఏమైంది కోన బట్టలు సరిపోలేదా అది ఉతక్కు ముందే షింక్ అయిపోయినాయి మావి నువ్వు పంపిన సైజులే తీసుకున్నానే ఒక్కో కంపెనీ ఒక్కొక్క పర్వాలేదు నాకు అక్కర్లేదు అయినా కొత్త బట్టల కోసం ఈ ఊరు వచ్చావా అంత మాట ఎందుకు వెళ్ళి కొనుక్కోండి నాన్న డబ్బిస్తాడు నాన్న గుడిచ్చేది పండగంటేనే దండగా నీ ముగడు పంపిన నెంబర్లున్నాయో ఏదో చూసుకోమని ఆ బట్టల మీద అసలు అసలు ఆ మార్గం రంగే నచ్చలేదండి నాకు అది నాకు అక్కర్లేదు ఏంటండి ఎలా ఇంకా కొత్తలుడు అనుకుంటున్నారా మీరు పదండి కాస్త సన్నపడండి తమ్ముడు బట్టలు సరిపోతాయప్పుడు దానికి ఏం చేయమంటారు అన్నయ్య బస్కీలు తీయమంటారా ఆ జిమ్ కి వెళ్తారులేండి బాబా ఈ చెత్తరంగిమ్ బస్కీలు తీయటం ఇక్కడందుకు దాని బదులు గుంజిళ్ళు గుంజిళ్ళు తమ్ముడు ఆయన తీరేంత ఇదిగో కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకు కోడలో అందరూ ఇలా రండి వెంటనే రమ్మని ప్రార్థన సగౌరవంగా మిమ్మల్ని పిలవలేదు నేనేం చేసి పెట్టినా మీరు నోరు మూసుకుని తింటారు వీళ్ళనే అడగాలి అందరూ సమావేశం అయ్యారా రండి ఇవాడ వంట ఏం చేస్తున్నానో ప్రకటిస్తున్నాను అది ఇది బాగులేదు అని ఎవ్వరూ ఆక్షేపించకూడదు మీరందరూ ఏం తింటామంటే అదే వండుతాను అత్తయ్య గారు ఏమిటా మెను మెను అనగా ఉంటాయి పులిహోర ఉంటుంది రెండు రకాల కూరలు ఉంటాయి సాంబార్ ఉంటుంది అప్పడాలు ఒడియాలు ఉంటాయి అన్నం ఉంటుందా చెప్పలేదు అన్నం సంగతి చెప్పాలరా అన్నం ఉండకుండా విందా మంచి ఎగతాని చేయకండరా వంటలు అందరికి సమ్మతమేనా అమ్మా పండగ పూట స్వీట్ చేయవా స్వీట్ చెప్పలేదు స్వీట్ మీ నాన్నగారు కొనుక్కొస్తారమ్మా మరి ఆయన షుగర్ పేషెంట్ కదా కొనుక్కుని తీసుకురావచ్చాది కొనడానికి అయితే మామగారు బాలన్స్ తెచ్చుకోండి మీకోసం అది షుగర్ కాదు కదా జాగురి అయితే బెల్లం జిలేబి తెచ్చుకుంటాను ఏడిసినట్టుంది అల్లుడు చెప్పడం మీరు వినడం బెల్లం జిలేబీ కూడా మధుమేహానికి పనికిరాదు పందక పూట కూడా నాకు ప్రాప్తి లేదన్నమాటేణి మాయగారు ఎవరు చూస్తారు ఏమునిగిపోయిందని ఇలాగో బాడీలో శవరుంది కదా ఇది కూడా వెళ్ళి అందులో కలిసిపోతుంది సరే చెప్పిన వంటలు సమ్మతమైన కూరల్లో మా ఆయన వంకాయ బీరకాయ తినరమ్మా నేను బెండకాయ కాగరకాయ తినను ఈ నాలుగు కూరలు మానే అమ్మా అసలు ఎందుకు వచ్చిన కూడా అయితే కూరలు లేవు సాంబారు అవకాయంతో సరిపెట్టుకోండి సర్లేండి చాలు ఆయనకి ఇంకోసారి కాఫీ ఇవ్వాలి రోజుకు పద్దెనిమిది సార్లు కాఫీ దాగుతారు పద్దెనిమిది రకాల మందులు వేసుకుంటారు అత్తయ్య గారు ఆ చేత్తోనే నాకు కాఫీ పట్టించండి నాకు రాయ్య గారు మాయా బజార్ లో కౌరవులు అరిచినట్టు నాకు నాకు నాకు అని అందరికి ఇస్తాను దుర్గా వెళ్ళి పాలు ఎక్కువ ఉండకూడదు అలాగే నిండా ఇవ్వాలి అలాగే ఈ అలాగే చాలా ఇంకా కోరికలున్నాయా ఇంకేం లేవు గాని ముందు నాకే ఇవ్వాలి అలాగే నువ్వు నా వెనకాల వంటించొకరా నీకు పాలు ఇచ్చేస్తాను అలాగే మావయ్య గారు పేకాట ఆడదాం వస్తారా నాకు రాద వచ్చేదేముందండి నాకు మాత్రం వచ్చా తమ్ముడు రఘు గారు పేకాట పండగ నాడు పేకాటాడ అది రూల్ట ఎలా బామార్ది పేకాటకు వస్తావాడు ఆడుతుందా దానికి చేతిలో పోలంటే చాలు ఇంకేం ఒక్కర్లేదు నొక్కుంటూ కూర్చుంటుంది ఎవరెవరు నన్ను గెలిపిస్తా అంటే ఆడతాను ఓడిపోకుండా ఉంటే గెలుస్తాం అయితే బావా ఓ పని చేద్దాం నేను ఓడిపోతే పైసా ఇవ్వను గెలిస్తే మాత్రం తీసుకుంటాను గాజులు తొడుక్కున్నాం గాజులు తుడుకోవడం ఏంటి ఆడవాళ్ళు గాజులు తుడుక్కున్నాం అంటే ని వాళ్ళ బావు గారు మమ్మల్ని అవమానించకండి పండగ పూట అవమానానికి పండగే ఏమిటి ఇంకో రోజు ఏమిటి అవమానం అవమానమే గాజులు తొడుక్కున్నామా అన్న మాట విడ్డ్రా చేసుకోండి బావుగారు లేకపోతే ఇక్కడున్న స్త్రీ శక్తి విజృంభిస్తుంది మరి చూసుకోండి విజృంభించండి చూద్దాం ఉపసంహరించుకుంటున్నాను తప్పే అలా దారికి రండి బావగారు సరే పేకాటకు వచ్చేవాళ్ళు రండి పేకాట మొదలెడుతున్నాం కాఫీలు అందరికి ఇవ్వాలి తాగుతో ఆడుకోవాలి రండి బాబు రండి పెద్దంచుతో చీర కొన్న చెప్పాకదా చిన్న అంచుడి కొన్నావు చూడు అక్క కొన్న చీర చాలా బావుంది నాకిది నచ్చలేదమ్మా నువ్వు చెప్పినట్టే కొన్నాం గదే దుర్గా ఏం కొన్నావు మెరూన్ కలర్ కొన్నావు ఏం బాగుంది చీర జరీ చూడు ఎంత చిన్నగా ఉందో ఏ అస్సలు కాలేదు అయితే ఉండు వాపస్ చేస్తాన్ని వేరే తీసుకుంటాను తెలిసిన షాపే ఎప్పుడు మరి పండగ వెళ్ళాక ఈవేళ షాపులుంటాయిలే ఈ రోజు వెళ్దాం పద నేనే సెలెక్ట్ చేసుకుంటామ్మా మీ నాన్న చిరాకు పడతారే ఇప్పుడు ఈ పండగ వంటంతా వదిలేసి బజారుతేములుతారు నాకు తెలియదమ్మా సాయంకాలం పిల్లలకి భోగిపళ్ళు పోసే వేళకి నాకు కొత్త చీరుండాలి నా దగ్గర జాకెట్ తెస్తాను ఆ కలర్ మ్యాచ్ అయ్యే చీర తీసుకుంటాను అమ్మా అక్కయ్యకి వంట పని అప్పచెప్పు మిద్దరం కలిసి పని మీద బయటికి వెళ్తున్నామని చెప్పు అలాగే వెళదాంలే కష్టపనే ఏక వెళదాం నాన్నతో చెప్పకు ఎక్కడికి వెళ్లేది సరే సరే ఓ పని చేద్దామమ్మా సాయంకాలం భోగి పళ్ళ పొస్తున్నాం పిల్లలకి అని పేరండం పిలవడానికి వెళ్తున్నావని చెప్దాం సరేనా సరే అలాగే కాని అమ్మా ఓ మాట అడగొచ్చునా ఏటమ్మా అడుగు ఎవరమ్మా నా చీర సెలెక్ట్ చేసింది నువ్వా నాన్నా ఏమేమిటి ఏమిటి ఏడిసినట్టుంది రంగు బాగలేదు అంచు బాగలేదు చవకరకం నాసిరకం చీరలాగా ఉంది అదేమిటి లలిత నీ అభిరుచికి తగ్గట్టుగా నీకు నచ్చే రంగే తీసుకున్నావు బావులేదంటే బాగాలేదమ్మా ఎప్పుడైనా చిన్న కూతురంటేనే నీకు అభిమానం దాని చీర ఎంత బాగుందో బా ఏమిటి ఈ పేచీలు దానికి కొన్న చీర దానికి నచ్చలేదు నీ కొన్నది నీకు నచ్చలేదు షాపుకు వెళ్లి మార్చేద్దామమ్మా మడత పూర్తిగా విప్పలేదు తీసుకుంటాడు వాడు సరే నువ్వెళ్ళు బిల్లు చూపించు ఇస్తాను ఏ నువ్వు రావా ఈ వంట పనంతా ఎలా వస్తానే షాపు దగ్గరలోనే ఉంది బిల్లు చూపించు మారుస్తాడు దానిమీద ఎక్కువ డబ్బు పడితే ఇచ్చేదాం అయితే డబ్బు నువ్వివ్వు నువ్వు ఖర్చు పెట్టు ఎంత ఎక్కువైందో చెప్తే నాన్నగారిచ్చేస్తారు డబ్బు తీసుకు నువ్వు రామ్మా దుర్గకి వంట పని అప్పచెప్పు మనం వెళ్లి అరగంటలో వచ్చేద్దామమ్మా ప్లీజ్ చూద్దాన్లే కసే బాగు అమ్మా అన్నట్టు ఆయనకి పంచాయ కండుబా కొన్నారు గదా రెడీమేడ్ షర్టు ప్యాంటు కొనమంటున్నారు అంత గొడవ గొడవగా ఉంది కొన్న చీరలు బాగలేదట పెద్దలు పంచవద్దుట రెడీమేడ్ కావాలట చిన్నలుడుకు కొంటే సైజు చిన్నదంటున్నాడు పండగ పూట ఎవరికీ తృప్తి లేదండి నాకు రెండా తృప్తిగా ఉంది లేదా టీవీ ముందు కూర్చుంటుంది దానికి చుడీదార్ డ్రెస్ కొన్నాం కదా ఇంకా చూసుకోనే లేదు చూసుకోకుండా పొద్దున బుజ్జిగాడు పక్కింటి ముందు భోగి మంట వేశారని చూడ్డానికి వెళ్లి చేయి వచ్చాడు వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వినిపించుకోవడం లేదు ఏడివాడు సాయంకాలం భోజకళ్ళు పోస్తామంటే వద్దు వద్దు అని మారాం చేస్తూ ఎక్కడో ఉన్నాడు ఏమిటే పండగంత ఇలా చిరాగ్గా ఉంది పిచ్చెత్తినట్టుంది కాస్త కాఫీ ఇస్తావు ఇప్పుడే ఇచ్చానండి తాగారు ఇదిగో ఖాళీ కప్పు ఇక్కడే ఉంది అవునవును మర్చిపోయాను ఈ గందరగోళంలో మత్తిమరుపు కూడా వచ్చేస్తుంది కాబోలు తల్లి పండగ పూట కాదనకండి తల్లి అయ్యా లేదనకండి లేదంటే మీకే నష్టం వస్త్రాలు లేకుండా పోతాయి అమ్మా చూడు ఎవరెవరికి ఏ బట్టలు నచ్చలేదు అవి అవు బాగుందండి పండగ పూట పిల్లలకి కొత్త బట్టలు కొంటే వారికి వాడు పాత బట్టలు అడుగుతున్నాడు ఏది పెద్ద సైజు లేదట అల్లుడు గారు ఏడుపు మొహం వేసుకొని వచ్చారు శ్రీమద్ అల్లుళ్ళ మీద మనకు అధికారం లేదు గాని కూతుళ్ళని కొడుకుని లేపండి ఇంకా కొడుకు కోడలు రాత్రి సినిమాకి వెళ్లి ఒంటి గంట వచ్చారు వాళ్ళు లేవరుగో ఒక లేచిరెట్టుంది అమ్మా మీ అల్లుడు గారు కాఫీ అడుగుతున్నారు కాఫీ అడిగితే పాలు కొందదారా అన్ని అక్కడే ఉన్నాయి కదే కలిపి ఇవ్వరాదు అది నేనే ఇవ్వాలా మా ఇంటి దగ్గరైతే నేనే ఇస్తాను కదమ్మా ఇక్కడ ఇది నీ ఇల్లు గనక నువ్వు ఇస్తేనే బాగుంటుంది కాఫీ తాగుతారు నాన్న పండగ సందట్లో సందడి కాఫీ పొడి అయిపోయినట్టుంది శోభం ఆ మాట చెప్పు కాఫీ పొడి తెచ్చుకుంటేనే కాఫీ ఇస్తానని చెప్పు లేదు నీకు అంతే ఇన్స్టెంట్ కాఫీ ఇప్పుడు తెచ్చిపెట్టండి ఏమిటే ఇప్పుడు నాకు ఇవ్వడానికి కూడా లేదా కాసి? లేదు హోటల్ తాగిరండి శ్రీమంత్ మన పెళ్లిలో కూడా మీ నాన్న ఇలాగే చేశాడు అనుకున్న లాంఛాలు ఏమి ఇచ్చారు కనుక అబ్బాపప్ప ఇప్పుడు ఎందుకండి అవన్నీ ఎప్పుడూ అయిపోయింది పెళ్లి ఇంకా ఎందుకు దెప్పి పొడవడం ఏదీ ఆలోచనతో చేయడాయన పండక్కి రమ్మని పిలవడం ఎందుకు పంచ ఎందుకు పంచ కట్టుకుని ఎక్కడ వెళ్ళాలి నేను లొంగి ఇచ్చినా కట్టుకునేవాడిని కదా పండక్కి పిలిచి లుంగి ఎవ్వరు ఓ ముక్క అడగాలి ఏం కావాలి అల్లుడు అని ఏమి వద్ద అనేవాణ్ణి పంచ పెట్టి అవమానించిన కంటే ఏమి ఇవ్వకడం ఉండటం మంచిది కదా సర్లేద్దు ఏదో పెద్దవాళ్ళు రమ్మన్నారు వచ్చాం వాళ్ళకి కలిగిందో పెట్టారనుకుంటే పోలా నువ్వు నా మాట మీ అమ్మ మాట అంటున్నావు నీకు పెట్టించినా బాగలేదన్నావుగా మరి అవునండి బాగుంటే బాగుందే అంటాం లేకపోతే లేదంటాం దుర్గ కూడా తన చీర తనకి నచ్చలేదండి తెలుసా ఏంటక్క నా చీర మీద చర్చలా అదేం లేదే దుర్గా మామూలుగానే అనుకుంటున్నావు మీ ఆయనకి కురచు బట్టలు పెట్టారని అనుకోవడం అలాగే దుర్గా నేనైతే తీసుకెళ్లి ఆ బట్టలు ఆఫీస్ లోని అటెండర్ ఇచ్చేస్తాను వాడికి సరిగ్గా సరిపోతాయి ఇస్తూ ఇచ్చారు కానీ మా నాన్న దగ్గర ఆ మాట అనకండి అనాలి దుర్గా అనాలి అంటేనే తెలుస్తుంది మళ్ళీ ఇలాంటి జన్మలో పెట్టరు సరే ఊళ్ళో ఎగ్జిబిషన్ జరుగుతుందట కాలక్షేపాన్ని వెళ్ద్దామా పదండి వెళదాం మీరెక్కడికి మీరు వచ్చారంటే ఖర్చే అది కొనండి ఇది కొనండి అని మేమిం వెళ్ళండి మీకు రావడానికి నువ్వు వద్దులేదుర్గా అత్తయ్య గారు ఒక్కరే అయిపోతారు అసలు ఎందుకు వచ్చినట్టు ఈ పండక్కి మనం మనం ఊళ్ళో మనం ఆడుకోలేమా వీళ్ళు ఇచ్చిన బట్టలు కొనుక్కోలేమా ఏమిటారా మీటింగ్లు భోజనానికి వస్తారా లేదా మాసేయండి మేము అలా కాదు బాబు పండగ అంటే అందరం కలిసి కూర్చునే ఆనందంగా భోజనం చేయాలి అంటే నాకింకావడం ఎప్పుడైతే అప్పుడే అందరం కలిసి కూర్చునే భోంచేయాలి అదేంటమ్మా అందరం కూర్చుంటే వడ్డించదెవరు నేను వడ్డిస్తాను అలా అయితే అందరం కలిసి కూర్చున్నట్టు ఎలా అవుతుందక్క ఏదో ఒకటి చేద్దాం లేవేరండి నేను రాత్రికి బయలుదేరతాను లలిత ఉంటుంది అదేమిటి బాబు రేపు కను పండగా ఉండాలి కదా అంటే నేను రెండు రోజులు ఉండటానికి నేనుంటామా అక్కని వెళ్ళని కుదరదుర్గా నువ్వు ఇక్కడ ఉంటే నేను అక్కడ చేయి ఆఫీస్ కి వెళ్ళాలా వద్దా అయితే మీరు ఉండండి నాతో రేపు ఆఫీస్ కి సెలవు అయ్యో ఈ రెండు రోజుల ముచ్చటికి ఎందుకరా శ్రమ పడొచ్చారు పండగలకి రమ్మన్నానని కానివ్వండి మీ ఇష్టం ముందు భోజనాలు కానివ్వండి తర్వాత ఆలోచిద్దాం భోజనం అంటే ఇలా ఉండలత్తయ్య గారు వివాహ భోజనం ఉంది షడ్ర సోపేతమైన అంటారు చూడండి అది ఆ స్థాయిలో ఉంది అల్లుళ్ళిద్దరూ ఎందుకింత పొగిడిస్తున్నారు నీ వంటని పోనీ వాళ్ళనైనా మెచ్చుకోనియండి మీరు ఎలాగో మెచ్చుకోరు కదా చూడు భార్యామని నేను ఏదైనా బాగా లేకపోతే నీ వంట బాగుంది అంటూ సన్మానం చేసి శాల్వాలు కప్పమంటావా పోనీ ఇప్పుడు కప్పండి ఎవరైనా చలికాలం కదా నేను గప్పుతాను అత్తయ్య గారు మామగారు కనీసాలువా కొంతచ్చాను ఇద్దరు వాడుకోవచ్చు వినండి అల్లుళ్ళు కూతుళ్ళు పండగలంటే అందరం కలుసుకుని హాయిగా గడపటం పిలవగానే మీరు వచ్చారు రెండు ఉన్నారు చాలా సంతోషం కొత్త బట్టలు పెట్టడం సంప్రదాయం ఏవో చిన్న పొరపాట్లు జరిగిపోయాయి పట్టించుకోకండి బట్టలు ఇచ్చేవాళ్ళు ఇస్తారు ప్రతి వాళ్లకి ఎదుటివాడు పెట్టేది నచ్చాలని ఏమీ లేదు కదా ఈ శాలు అల్లుడు కప్పాడు ఈ రంగు నిజంగా నాకు నచ్చలేదు బాగాలేదని తిరస్కరించేదా ఏదో తన తృప్తికి అల్లుడు గనక అభిమానంతో తెచ్చి చాలా సంతోషం మనందరం ఒక కుటుంబం ఉమ్మడి కుటుంబాలకి దూరం అయిపోతున్న ఈ రోజుల్లో కనీసం పండుగల పేరు మీదైనా అందరం కలిస్తే బాగుంటుందనేదే మా ఉద్దేశం నేను తల్లిదండ్రులు మా కడుపును పుట్టిన వాళ్ళని చూడాలని మేము అనుకోవా ఈ రోజుల్లో ఉద్యోగాల రీత్యా ఎవరికి వారు దూర దూరాల్లో ఉంటున్నారు తప్పదు ఎవరింట్లో చూసినా తల్లిదండ్రులిద్దరూ ఒక దగ్గర సంతానం ఎక్కడెక్కడో అలా అయిపోయాయి రోజులు నా కొడుకు నా దగ్గర ఉండాలని నాకుంటుంది కోడల సహాయం పొందుతూ సుఖంగా ఉండాలని నా భార్యకుంటుంది రోజులు ఏం పర్వాలేదు పండుగ రోజుల్లోనైనా కలుసుకున్నాం చాలా ఈ తృప్తి చాలయా చాలా మంచి మాట చెప్పారు మామూగారు మా కాదు ఏ మాత్రం అవకాశం చాలా సంతోషం మామయ్య గారు అన్నా మర్చిపోండి అంతే అంతే కాఫీ అదేమిటండి భోజనం చేసి ఐదు నిమిషాలు కాలేదు అప్పుడే కాఫీ కదా మర్చిపోయాను మీకు మతి మరపు ఎక్కువైపోతుందండి నన్నే మర్చిపోతారో ఏమిటో నిన్ను నేను పద్యం చెత్త కొట్టేశారు మావయ్య గారు అమ్మో ఇక చాలా ఉంది అమ్మో వచ్చే పని పాడుతున్నా మావయ్య గారు ఇంతవరకు మీరు సంక్రాంతి సందడి హాస్య నాటిక విన్నారు రచన శ్రీ రావికొండలరావు ఇందులో పాల్గొన్న వారు అత్తగారు శ్రీమతి ఇందిరాదేవి మామగారు శ్రీ కోట లలిత శ్రీమతి ఎం జయశ్రీ ఫణి శ్రీ ఎస్ మనోహర్ దుర్గ శ్రీమతి వేటూరి కాంతి రఘు శ్రీ ప్రదీప్ కొడుకు శ్రీ రాంబాబు గంగిరే శ్రీ సత్యనారాయణ బీబీ చిరంజీవి పాశ్వేత నిర్వహణ శ్రీ సిఎస్ రాంబాబు సహకారం శ్రీ కె సాంబశివరావు శ్రీ ఉత్తోజు సత్యనారాయణ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ప్రసారమైన ఈ నాటిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ